చేరాలని మన ప్రయత్నం ఈ బంధువులందరూ అక్కడికి చేరుస్తారో లేదో మనకి తెలియదు కాకపోతే బంధువులందరూ అక్కడికి మార్గదర్శనం చేస్తారు వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు వీళ్ళు మనకంటే చిన్నవాళ్ళు వీళ్ళు సమావయస్కులు ఇట ఏవో రకరకాల వర్గీకరణలతో ఓ పెద్ద శాంతాడుస్వాసం అది బాంధవ్యం ఇకపోతే కళాకాంతి ఈ ఇంటికి ఎవరు కళాకాంతి లేకపోతే ఇంటి ముందు ముగ్గు లేదంటే అర్థం అశుభం జరిగిందని ఇంటి ముందు ముగ్గు ఉంటే ఇలా పూర్వం తెలుసుకునేవాళ్ళు అతిథి ఏ ఇంటికైనా వెళ్ళాలి అంటే ఆ ఇంటి ముందు ముగ్గుంది అనుకోండి ఆ పర్వాలేదు అందరూ బాగున్నారు కళాకాంతి ఉంది శుభం మనం వెళితే అతిథి సత్కారం జరుగుతుంది భోజనం లభిస్తుందని తెలుసుకునేవాళ్ళు ముగ్గుయలేదనుకోండి అశుభం ఇలా కొన్ని మన సాంప్రదాయంలో సంస్కారాల్లో జాగ్రత్తగా ఆచరణలో అన్ని అందరికీ ఉపయుక్తమయ్యే పద్ధతిగా పెట్టారు అనమాట సరే ఏదో రకంగా ఇవాళ్ళు కూడా పాపం పని మనుషులు ముగ్గేయడము ఏదో రకంగా ముగ్గులు వేస్తున్నారు మొత్తానికి మాట ఎవరైనా ఏదైనా అశుభం జరిగితే ఆ ఇంట్లో ఆ రోజు ముగ్గు వేయరు ఇది గుర్తు అనమాట సరే కళాకాంతి ఏమిటయ్యా అంటే దశేంద్రియ విషయాలు ధర్మేంద్రియ జ్ఞానేంద్రియ విషయాలు ఏవైతే ఉంటాయో అవి కళాకాంతి సరే మన జీవితం అంతా ఇలా కనబడుతుంది మొత్తం మీద ఈ మూడు మాటల్లో అర్థమైపోవటం రాదులు లేచిన దగ్గర నుంచి ఈ కళాకాంతి సరి చేయడానికైనా టైం సరిపోతుంది లేదంటే మా తమ్ముడు బాగున్నాడా మా నాన్న బాగున్నాడా లేకపోతే మా తాతగారు బాగున్నాడా బాంధవ్యాలు వ్యవహారం వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మాట్లాడుతూ ఏవండి ఆరోగ్యమే మహాభాగ్యం అండి బాబు అంటూ ఆరోగ్యం అది ఎక్కడ ఓ పక్కలా ఓ పక్క చిరిగిపోయే ఆరోగ్యం గురించి ఇది ఎప్పుడు పుట్టిన దగ్గర పోయేదాకా చిరిగిపోయే బొంత ఏదైనా ఒకటి ఉందంటే అదేమిటంటే ఆరోగ్యం ఓ పక్కలా ఓ పక్క చిరిగిపోతుంటుంది దానికి ఏం పని పడాలి ఎందుకని అంటే అది నవరంధ్ర కాయంలో అటువంటి దొరుకుతుంటుంది కదా ఈ నవరంధ్ర కాయంలో ఉన్న ఆరోగ్యం అనేదాన్ని వెతికి పట్టుకోవడం ఎవడి వల్ల కాదు మానవుడు వందేళ్ల పాటు వెతికి పెట్టుకున్న ఆరోగ్యం అంటే ఏమిటి డిఫైన్ ప్లీజ్ అంటే వస్తే తెలియదు యోగం అంటే ఈ రెండు కలిపితే ఆరోగ్యం అంతకుమించి ఏమి లేదు యోగాన్ని అందుకోవడానికి నీకు ఆయుర్దాయం ఇచ్చాడు భగవంతుడు భోగిగా జీవించడానికి కాదు యోగిగా జీవించడానికి అని చెప్తుంది ఆయుర్వేదం సో కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే నాయన నువ్వు రోజువారీ జీవితంలో నీకు భగవంతుడికి మధ్య కొద్దిగా భేదాలు పెట్టుకున్నావు ఆ భేదాలను పోగొట్టుకోవడానికి యోగ మార్గాన్ని అనుసరించు సరే ఆ లక్షణం కనుక నీకు స్థిరపడితే జ్ఞాన మార్గాన్ని అనుసరించు ఇది ఇంతకు ఏమీ లేదు మానవ జీవితం సాధనలు అన్నింటినీ కలిపి ఒక స్థాళీపులాక న్యాయంగా రెండు మాటల్లో చెప్పబోయే అంటే పుట్టిన దగ్గర నుంచి పోయేవరకు భోగిగా జీవించమాక యోగిగా జీవించు యోగిగా జీవిస్తే నీకు భగవంతుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమిటో తెలుస్తుంది సంబంధం ఏమిటో తెలుస్తుంది అది యోగం సరే నాకు భగవంతుడికి సంబంధం లేదన్నాం అనుకో పడవే భోగివి ప్రశాంతంగా దశేంద్రియాలతో బ్రెడ్ బటర్ బటర్ఫ్లైతో జీవించేయచ్చు సరిపోతుంది యోగి నా నేను భగవంతుడితోనే సంబంధపడ్డానండి నాకు వెరీ ఇంపార్టెంట్ అండి భగవంతుడు అని అనుకుని ఎవరైతే నిర్ణయించుకున్నాడు సరే కర్మయోగు భక్తి యోగు జ్ఞాన యోగం ఏదో యోగం నీకు ఏది అనువుగా నష్టం ఏం లేదు నాకు చేతనవుతుందండి ఇంకా నాకు కొద్దిగా జవసత్వాలు ఉన్నాయండి నేను సేవ చేస్తానండి కర్మయోగం ఓకే చేయినైనా ఎవరు చేయొద్దన్నారు రెండోది నేను బాగా భగవంతుని ప్రార్థిస్తానండి భజనలు చేస్తానండి కీర్తనలు చేస్తాను ఓకే వెరీ గుడ్ చేయను భక్తి యోగం సరే నేను బాగా విచారణ చేస్తాను నాకు బుద్ధి బలం ఉందండి నేను విచారణ చేస్తానండి బాగా సిద్ధాంత రాధాంతాలు అటు ఇటు వెళ్ళి వేసి దాన్ని జాగ్రత్తగా నానా కష్టాలు పెట్టి తిప్పలు పెట్టి ఆ బుద్ధిని మధిస్తానండి ఓకే వెరీ గుడ్ జ్ఞాన యోగం సో నీ బలాన్ని బట్టి ఏదో యోగాన్ని అనుభవించు ఆ యోగ స్థితిని అనుభవిస్తే నీకేం తెలుస్తుంది నువ్వు తెలుస్తుంది తత్వమసి అంటే అర్థం ఏంటంటే నువ్వు అదే ను ఇది కాదు బాబు నువ్వు అది అని చెప్పడం సరే నువ్వు జీవుడివి కాదు బాబు నువ్వు ఈశ్వరుడివి నువ్వు బ్రహ్మవి నువ్వు ఆత్మవి అని చెప్పడం సరే ఇది జ్ఞానయోగం లక్షణరీత్యా చెప్పారు చెప్తే మరి అది ఉంటే వాడు ఏమైపోయాడప్పుడు అప్పుడు అప్పటి వరకు వాడికి నువ్వు ఈశ్వరుడికి పెట్టుకున్న భేదభావాలనే సమసిపోయినాయి అభేదం వచ్చేసింది ఇది జ్ఞానయోగ ఫలితం అభేదం ముక్త స్థితిని జ్ఞానయోగంలో అనుభవిస్తాడు భక్తి స్థితిలో కొద్దిగా నువ్వు వేరే నేను వేరు నేను నిన్నెప్పటికైనా కురుస్తూ ఉండాలి అయినా నువ్వు సర్వజ్ఞుడివి నేను గించిదగ్గి నువ్వు కోరికలు తీర్చేవాడివి నేను కోరికలు కోరుకునేవాడిని నువ్వేమో సర్వశక్తివంతుడివి నేను పరిమితుణ్ణి ఇలాంటి భేదభావాలు పెట్టుకుంటావు అనమాట పెట్టుకుని నేను జీవితకాలం నిన్ను ఆరాధిస్తూ ఉండాలి నీ మీదే ఆధారపడి ఉన్నాను నా కోరికలు తెచ్చాలి నువ్వు తెచ్చకపోతే ఎవరు తీరుస్తారు నాయన నువ్వే సర్వాధారుడివి నువ్వు సర్వశక్తివంతుడివి సర్వ అని ఈశ్వరుణ్ణి భగవంతుణ్ణి అవతారుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇది భక్తి భావన సరే జ్ఞానభావన నీకు నాకు భేదం లేదయ్యా బాబు త్వమేవాహం తత్వమసి రెండే మాటలు జ్ఞాన మార్గం అంతా మాటలు చెప్పమంటే త్వమేవాహం తత్వమసి ఫినిస్ట్ ఈ రెండు మాటలతో జ్ఞాన మార్గం అయిపోతుంది తెలియాలి బాగా కాబట్టి ఏది ఎక్కడ అనేది తెలియాలి అంతకుమించేయలేదు కర్మయోగం వెరీ గుడ్ అయినా ఈ శరీర మాధ్యం కలు ధర్మ సాధనం శరీరం కేవలం కర్మ శరీరం ఉన్నంత వరకు సామాన్య కర్మ చేసుకో చేసే పనిలో ఏమైనా ఇతరులకు హాని లేకుండా సర్వభూత హితేర సాహ చెయ్యి ఏమైనా చేయగలిగితే ఇతరులకు ఉపకారం చెయ్యి ఏమైనా ఈ వాకు ప్రాణము మనస్సు నీకు ఇచ్చాడు కదా భగవంతుడు ఈ త్రికరణములతో నువ్వు ఎలా జీవించవచ్చు సామాన్య